ధ్యాయము విభూతి యోగము విభూతి అనగా వివిధ రూపాల్లో ఉండడం వి అనే ఉపసర్గకు వివిధమైన అని అర్థం భూ ధాతువుకు ఉండడం అని అర్థం పరమాత్మతత్వం అనేక రూపాల్లో కనబడటం ఇందులో చూస్తాం పరమాత్మతత్వం నేరుగా ఇంద్రియాలకు తెలియదు కానీ దాని ప్రభావం తెలుస్తూ ఉంటుంది ఇదివరకు ఏడవ అధ్యాయంలో రసోహమసుక ఉడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం మొదలవ శ్లోకాల్లో నీటిలో ఉన్న శక్తిని నేనే పృథివిలో గంధం నేనే జగత్తులోని ప్రతి వస్తు తత్వం నేనే అన్ని భూతాల్లో ధర్మానికి అవిరుద్ధమైన కామము నేనే అంటూ చెప్పాడు అలాగే తొమ్మిదవ అధ్యాయంలో పదవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు అహం క్రతురహం యజ్ఞ అంటూ నేనే క్రతువు నేనే యజ్ఞము సత్ అసత్తు నేనే అంటూ తను ఎలా అని చెప్పాడు ఆ తత్వమే మరింత విస్తారంగా ఈ అధ్యాయంలో చెప్పబడింది విభూతి అనగా భగవంతుని విస్తారం దీన్ని చెప్పినందువల్ల ఈ అధ్యాయం విభూతి యోగం ఈ అధ్యాయానికి పదకొండవ అధ్యాయానికి ఒక ప్రత్యేక సంబంధం ఉంది ఈ రెండు రెండు దృష్టి కోణాలు భగవంతుడిని విశ్వంలో దర్శించడం పదవ అధ్యాయంలో అయితే భగవంతుడిలో విశ్వాన్ని దర్శించడం పదకొండవ అధ్యాయంలో విషయం ఆనందగిరి అనే ఆచార్యులు ఈ రెంటిని గురించి వ్రాస్తూ పదవ అధ్యాయంలో తత్ బ్రహ్మ యొక్క లక్ష్యార్థం చెప్పబడింది పదకొండులో తత్ యొక్క వాక్యార్థం చెప్పబడింది అన్నారు ఈ పదాలు వేదాంత శాస్త్రంలో తరచుగా కనిపిస్తాయి వీటి అర్థం తెలుసుకుందాం వాక్యార్థం అంటే ఒక వాక్యంలోని శబ్దాలకు ఉన్నది ఉన్నట్లుగా అర్థాన్ని గ్రహించడం లిటరల్ మీనింగ్ అలా అర్థం గ్రహించడం కొన్ని సందర్భాల్లో పొసగదు అలాంటప్పుడు వాక్యం మొత్తానికి దీని ఉద్దేశం ఏమిటి అని తర్కించి మరో అర్థం గ్రహించాలి దీన్ని క్ష్యార్థం ఇంటెండెడ్ మీనింగ్ ఇంప్లైడ్ మీనింగ్ అంటారు ఉదాహరణకు నదిలో పల్లె గంగా ఘోష అన్నప్పుడు నదిలో పల్లె ఉండడానికి వీలు లేదు కాబట్టి నది ఒడ్డున నదిని ఆనుకొని ఉన్న పల్లె అని మనం గ్రహించినట్లే ఉపనిషత్తుల్లో అక్కడక్కడా చెప్పిన వాక్యాలకు సందర్భాన్ని బట్టి లక్ష్యార్థం తీసుకుంటారు ఉదాహరణకు తత్వమసి అదే నీవు అని ఛాందోగ్య ఉపనిషత్తులో తొమ్మిది మాటలు చెప్పినప్పుడు సర్వశక్తిమంతం సర్వజ్ఞం సర్వవ్యాపిని బ్రహ్మ ఒకవైపు అల్పశక్తిమంతుడు దేశకాలచేత పరిచ్ఛేదం పరిమితిని చేయబడినవాడు అల్పజ్ఞుడు అయిన నేనొక వైపు అది నేను ఎలా అవుతాను మరి ఉపనిషత్తు తొమ్మిది సార్లు చెప్పింది ఇలాంటి మాటలే మిగతా ఉపనిషత్తుల్లోనూ వీటికి అర్థం ఎలాగంటే సర్వజ్ఞత్వం అల్పజ్ఞత్వం మొదలైన వాటిని పరమాత్మ చైతన్యం జీవునిలో ఉన్న చైతన్యం అనే రెంటినే తీసుకొని ఈ విషయంలో రెండూ ఒకటే అని చెప్పవచ్చు ఇదే వేదాంతం చెబుతుంది అంతేగాని అహంకారంతో నేనే బ్రహ్మ అని చెప్పిన మాట కాదు ఎలాంటి రాగద్వేషాలు ఆసక్తి లేనట్టు బ్రహ్మతత్వంగా తన్ను తాను మార్చుకోవాలని తన వ్యక్తిగత అహంకారాన్ని తుడిచిపెట్టుకోవాలని సాధకుడు అభ్యాసం చేస్తాడు ఇక్కడ తత్ పద లక్ష్యార్థం అంటే అఖండ చైతన్యం మన కళ్ళెదుట ఎన్ని రంగుల్లో ఎన్ని రూపాల్లో కనిపిస్తుందో చూడడం మట్టిలో ఎన్నెన్నో పాత్రల్ని బంగారంలో ఎన్నెన్నో నగల్ని చూడగలగడం దీనికి భిన్నంగా పదకొండవ అధ్యాయంలో తత్పద వాక్యార్థమంటే సర్వశక్తిమంతం సర్వజ్ఞం అయిన చైతన్యంలో ఈ విశ్వం ఎలా పుట్టుతూ గిట్టుతూ చూడగలగడం పాత్రలన్నీ కరిగి మట్టిలో కలవడం ఆభరణాలన్నీ బంగారు రూపంలో నిలచిపోవడం ఉదాహరణ ఈ రెండు దృష్టికోణాలు మనిషికి విషయంపై పూర్తి అవగాహనను కలిగిస్తాయి తన మహత్వము గొప్పదనం అల్పత్వం రెండు అనుభవంలోకి వస్తాయి పదవ అధ్యాయంలో నలభై రెండు శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలున్న ఏడు శ్లోకాలు పన్నెండు నుండి పదహారు మినహాయిస్తే మిగతావన్నీ శ్రీకృష్ణుని మాటలే భగవంతుని విభూతి ఎన్నెన్ని రూపాల్లో అని ఇది భగవంతుని రూపాల యొక్క పూర్తి పట్టిక కాదు ప్రాయంగా మత్స్సుకు చూపించిన కొన్ని రూపాలు మాత్రమే మనందరిలో పరమాత్మ అభివ్యక్తి ఉంది కొందరిలో కొంత ఎక్కువ అభివ్యక్తి ఉంటుంది అందుకే వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు మహాత్ములందరూ భగవంతుని ఉత్తమ అభివ్యక్తి అని చెప్పుకోవచ్చు అలాంటి ఉదాహరణలు ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి మొదటి పదకొండు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు తన తత్వాన్ని బ్రహ్మతత్వాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు ఇక్కడ నేను అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు కొన్ని చోట్ల పరబ్రహ్మ కొన్ని చోట్ల మాయాశక్తితో కూడిన సృష్టికర్త అని గ్రహించాలి అన్ని రకాలైన మనోభావాలు భగవంతునియే కాని అందులో శ్రేష్టమైన వాటి అందే మనిషి ప్రవర్తించాలి హింస మూర్ఖత్వం అసత్యం మొదలైనవి భగవంతుని నుండి వచ్చినవే కదా అని వాటిలో ప్రవర్తించకూడదు ఉత్తమమైన వాటిలో భగవద్బుద్ధి నిలుపుకొని వాటిని అనుసరించాలి అనే భావనతో బుద్ధి జ్ఞానం विवेक क्षमा ओर्म सत्यम अहिंस तुष्टि दानम तपस्स भगवन्तुने रूपारुगा भगवं रूप चूपुर न्लोका बुद्धिज्ञा सोह క్షమా సత్యం దుఃఖం భవ భావయమే చహింసమతూ మ अलागे सप्तु मनु वीरंदर महर्षय सप्तपूर्व चार मनथ मद्भान साोकईमा प्रजा अनगा హిరణ్య గర్భతత్వం గురించి జన్మించారు వారి నుండి సృష్టి అని అర్థం ఈ విధంగా విస్తారాన్ని ఆ విస్తారంలో యోగం ఏకత్వం ఎవరు చూస్తారో అతనిది నిశ్చలమైన యోగం అనవచ్చు ఏడవ శ్లోకం ఏతాం విభూతి మమయో వేది త నాత్రుకు ప్రత్యగా అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మతత్వం చైతన్యతత్వం నేనే అని పండితులు గ్రహిస్తారు ఎనిమిదవ శ్లోకం అహం సర్వ ప్రభవ మత్తం ప్రవర్త इति मत्वा भजन्ते माम बुधा अला उपासन चेयली अर्थ अला उपासे वारी लिस्ट पदवश्लोक सततयुक्ताजतापूर्वक దామి బుద్ధియోగం తం ఏ మాపయాితే ఎల్లప్పుడూ ఆసక్తితో శ్రద్ధతో ప్రేమతో నన్ను వారికి నేను బుద్ధిని కలుగజేస్తాను ఆ బుద్ధి సహాయంతో వారు నన్ను చేరగలరు అని అర్థం భక్తి వల్ల మొదట లభించేది బుద్ధి అనగా ఏది ఆత్మ ఏది అనాత్మ ఏది నిత్యం ఏది అనిత్యం అని విడమరచి చూసే బుద్ధి ఆ బుద్ధిని మనం వాడుకొని ఆత్మతత్వాన్ని పొందాలి బుద్ధినివ్వడమే కాకుండా వారిపై దయతో వారి అంతఃకరణంలోనే ఉంటూ అజ్ఞానమనే చీకటిని జ్ఞానదీపంతో పారద్రోళతాడు భగవంతుడు పదకొండవ శ్లోకం ुकंपम्ञानजनाशयादीन भास्वता इंद्रिय विषय आसक्ति विवेक बुद्धि तुरालना विवेकबुद्दिरावाल भगवदनग्रह उथम ఈ తర్వాత అర్జునుడి ప్రశ్నలు మొదటిసారిగా పరం బ్రహ్మ పరంధామ అని నీవే పరబ్రహ్మవు అంటున్నాడు శ్రీకృష్ణుణ్ణి నీ తత్వాన్ని గురించి ఎన్నెన్నో విషయాలను ఋషుల నుండి నారదుడు వ్యాసుడు మొదలైన వారి నుండి విన్నాను నీ తత్వాన్ని దేవతలు దానవులు తెలుసుకునలేరు ఏ ఏ విభూతులతో నీవు ఈ లోకాన్ని వ్యాపించి ఉన్నావో వాటిని నాకు వినిపించు నిన్ను ఏ విధాలుగా భావన చేయవచ్చు ఉపాసించవచ్చు నీ యోగాన్ని ప్రపంచ రూపంలో కనిపించే నీ తత్వాన్ని నీ విభూతిని ఎక్కడ విశేషంగా కనిపిస్తున్నావో వాటిని వివరంగా చెప్పు పన్నెండవ శ్లోకం నుండి మి శ్లోకం వరకు పరం బ్రహ్మ పరంధామవిత్రం పరమంభవాన్ శాశ్వతం దివ్యమాదిదేవం విపూ ఆహు స్వాం ఋషయ సర్వే దేవర్నారదస్త असी तो व्यास स्वयशि मेमेतद मे यं वदसी केशव निते ते भगवन्क्तिदुर्देवा न दानवा स्वयमेवात्मनात्मानं स्वयेवात्मत् वेत्वोत्तम भूतभन भूतेश देवदेवगत् वक्तमशेषेण दिव्या हात्मूत ర్విభూతి మాం స్వం వ్యాప్యతిసి కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచితయన్ కితి योगं विस्तरे जनादन भूय कथय तृप्तिर्ण्वतोस्मृत विभूत ध्याना की ध्यानानिकी का उपकरिस्ताई। జ్ఞానానికి లేదా ఉపాసనకు ప్రారంభ దశలో కాలంబన ఆలంబన ఒక ఊతం లేదా పట్టుబొమ్మ ఉండాలంటారు సాధకులు ఆలంబనం లేకుండా సాక్షాత్తుగా వేదాంత వాక్యాల చింతన ఈ కొద్దిమంది పూర్వజన్మ సుకృతం ఉన్నవారి కలుగుతుంది అని పైన శ్రీకృష్ణుడి మాటలు చూశాం మిగతా వాళ్ళు ఏదో ఒక మంత్రాన్నో విగ్రహ రూపాన్నో ప్రకృతిలోని ఒకనొక విభూతిను ఊతంగా తీసుకొని దాని ద్వారా మనసును ఏకాగ్రంగా నిలపగలరు అందుకే మరణాత్రాయతే ఇది మంత్రం దేని అర్థాన్ని మననం చేయడం వల్ల మనల్ని రక్షిస్తుందో అది మంత్రం అని అర్థం అలాగే విగ్రహం విశేషేణ గృహ్యతే ఆత్మతత్వమన ఇది విగ్రహ అనగా ఆత్మతత్వాన్ని విశేషంగా గ్రహించడానికి ఒకనొక ఆలంబన విగ్రహంలో చూపించిన లేదా వర్ణించిన సంకేతంపై సింబల్ ధ్యానం చేయడం మనస్సును ఉపయోగపడుతుంది విగ్రహంలో సంకేతానికి ఉదాహరణ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయకా లలితా సహస్రనామం అంటే మనస్సనేదే కోరికలను తీర్చే చెరకు విల్లు ఐదు ఇంద్రియాలే ఐదు బాణములు ఈ రూపంలో లలితాదేవిని ధ్యానించడం ఇలాగా చాలా దేవతారూపాల్లో సంకేతం కనిపిస్తూ ఉంటుంది ఆ సంకేతార్థంపై ధ్యానం చెయ్యాలి అందుకనే శ్రీకృష్ణుడు దివ్యాహ్యాత్మవిభూతయ अंत दैवी प्रकृति उपाड़ी प्रधानमेत ना विस्तारा की अंत लेना पन्मद्लोक दिव्यात्म प्राधान्य ంతో విస్తరే మొదలుగా తెలుసుకోవాల్సిందేమంటే అహమాత్మా గుర్వూతాశయ స్థిత అహమాది మధ్యూతనామంత ఓ గుడాకేషుడా అనగా నిద్రా దాన్ని జయించినవాడా అజ్ఞానమనే నిద్రను జయించినవాడా అని అర్థం నేను అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మను చైతన్య రూపాన్ని సర్వభూతాశయస్థిత అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్న తత్వాన్ని అన్ని జలాలకు సముద్రంలాగా ఏకీభావం చెందే స్థానం అన్నింటిలో సమంగా ఉన్న తత్వం ఆది మధ్యం అంతం సృష్టి స్థితి లయం కారణం అని అర్థం ఇక్కడ వ్యాఖ్యాతలు ఒక విషయం వ్రాశారు ఈ ఆత్మతత్వాన్ని ధ్యానించడం ముఖ్యం దీన్ని ధ్యానించడానికి శక్తి లేని వారు మరీదైనా ముందు చెప్పబోయే విభూతి విశేషాన్ని ధ్యానించవచ్చు అని వివరించారు ఇరవై శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు డెబ్బై వివిధ రూపాలు భావాలు చెప్పబడ్డాయి ఇవన్నీ విభూతులే కొన్ని రూపాలు కొన్ని గంధర్వులు మొదలైనవి కొన్ని ప్రకృతిలో ఉన్న సూర్యుడు నక్షత్రాలు మొదలైనవి కొన్ని మనుషులు ఋషుల్లో ఉన్న రూపాలు కొన్ని సముద్రాలు పర్వతాలు వృక్షాలు మొదలైనవి కొన్ని దండనీతి వాదం మొదలైన భావాలు మత్స్సుకు కొన్ని ఆదిత్యుల్లో విష్ణువు జ్యోతులలో సూర్యుడు వేదాల్లో సామవేదం దేవతల్లో ఇంద్రుడు ఇంద్రియాల్లో మనసు రుద్రుల్లో శంకరుడు యక్షులలో కుబేరుడు శిఖరాల్లో మేరు సరస్సులలో సముద్రం శబ్దాల్లో ఓంకారం యజ్ఞాల్లో జపయజ్ఞం స్థావరాల్లో హిమాలయం వృక్షాల్లో రావి చెట్టు గుర్రాల్లో ఏనుగుల్లో ఐరావతం ఆయుధాల్లో వజ్రాయుధం పాముల్లో అనంతుడు రాక్షసుల్లో ప్రహ్లాదుడు విలుకాళ్లలో రాముడు చేపల్లో మోసరి నదుల్లో గంగా విద్యల్లో అధ్యాత్మ విద్య హరించే మృత్యువు స్త్రీలలో కీర్తి వాక్కు ఛందస్సుల్లో గాయత్రి ఋతువులలో వసంతం వృష్ణికులంలో వాసుదేవుడు పాండవుల్లో అర్జునుడు మునుల్లో వ్యాసుడు అణచివేసే వాటిలో దండనీతి వేదాంత అధ్యాపకులు ఈ విభూతులకు సంబంధించిన పురాణ కథల్ని అన్వయించి చెబుతారు ఉదాహరణకు ఆయుధాల్లో వజ్రం అన్నప్పుడు వజ్రాయుధం దహీ అనే ఋషి వెన్నెముక వెన్నెముక నాడికి యోగానికి చిహ్నం కుండలిని ప్రబోధమే వజ్రాయుధం దాంతో వృత్రుడు వృత్ర అంటే ఆవరించి ఉండేది అని అర్థం అనే అజ్ఞానాన్ని నశింపచేయడం అలాగే కామధేనువు అంటే మన వాక్కే కామధేనువు ధేనుం వాచముపాసీత అనగా వాక్కును కామధేనువుగా ఉపాసించు అని అర్థం సంప్రదాయంలో ఉన్న గురువుల నుండి ఇలాగే విభూతులన్నింటికీ విశేషార్థాలను గ్రహించాలి స్థావర జంగమాల్లో ఏ దైవీ శక్తిమంతములై ఉన్నాయో అవన్నీ నా విభూతులే ఇదొక ప్రసిద్ధ శ్లోకం విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమే వాదేవా ममते भव वाटी परूपाल भावी उपास ऐश्वर्युक्त मैंने शक्तिवंतमी उत्साहवतमी कलद अदंत भगवद विभूतिगा भावी अर्थम जगत भगवंत अंशमात्र నలభై రెండవ శ్లోకం అథవా బహునైతేజున విష్టభ్యాహమిదేకాశి జగత్ భారతీయ సంస్కృతిలో వృక్షాలను నదులను కొండలను జంతువులను భగవంతుని స్వరూపంగా చూడడానికి ఇదే కారణం సర్వత్రా బ్రహ్మదృష్టి కలిగి ఉండడం ఉదాహరణకు గృహం నిర్మించడానికి నేలను తవ్వేటప్పుడు మృత్తికేహన భూమిని క్షమాపణ కోరడం నదిలో స్నానం చేస్తే నదిని కలుషితం చేస్తున్నాను క్షమించమని కోరడం ఉదయాన్నే లేచిన వెంటనే నేలపై కాలు పెట్టేటప్పుడు పాతస్పర్శం క్షమస్వమే అని కోరడం లాంటివి ఇతరులకు మూఢనమ్మకాలుగా కనపడవచ్చు కానీ ఇదొక తాత్విక భూమికపై ఆధారపడి వచ్చిన భావన అని గమనించాలి ఈ విధంగా నామరూపాలుగా ఉన్న విశ్వాన్ని చైతన్య రూపంగా చూడడం ఈ అధ్యాయంలోని విషయం